కీర్తన నాలుగు వందల డెబ్భై తొమ్మిది కంటే సులభమిది కనక ఉంటే దుర్లభము ఇంటిలోననే ఉన్నది ఇహము పరమును హరిదాసులు మెట్టినక్కడే పరమపదము అరయ ఇందుకంటే అవల లేదు స్థిరమై వీరి పాదతీర్థమే విరనదినన్నిచోట్ల చూచినట్టే ఉన్నది మచ్చిక వైష్ణవుల మాటల వేదములు ఇచ్చల ఎందుకంటే ఇంకలేదు అచ్చట వీరి ప్రసాదము అమృతపానములు అచ్చమై తెలిసే అరచేత నున్నది చలగి ప్రపన్నుల సేవే విజ్ఞానము ఫలమిందుకంటే మరి పై పై లేదు తలప శ్రీవేంకటేశుదాసు అతని రూపులు ఎలమి ఎదుటనున్నారు ఎదిగిన వారికి